ఐదు వందల ముప్పైవ సంకీర్తనం విశ్వమెల్ల నీ విరాడ్రూపము శాశ్వత హరి నీ శరణులము కన్నుల సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మోమున బ్రాహ్మణులు ఉన్నతి వైశ్యులు ఊరువులందును ఎన్నక శూద్రులు ఇదే పాదమూల ఇంద్రాదిదేవతలు ఈశాన బ్రహ్మముని ఇంద్రులు అంగముల ఎసగిరదే సాంద్రలోకములు జఠరంబున అవే రుంద్రతేజమది రోమముల కాలము కర్మము కైవల్యంబును ఆలోను వెలియు అది నీవు శ్రీలనాధిప శ్రీవేంకటేశ్వర కోలుముందు నిను కొలిచితివయ్య